ఇంట్లో పది మంది పిల్లలు పుట్టి పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు అనుకోండి మా వల్లేనండి బాబు ఆ గుమ్మడికాయ ఈ పిల్లాడైనా ఒకటే తేడా ఏం లేదు ఈ సత్యం తెలుసుకోవాలి నీ ప్రభావం వల్ల ఆ నీ ప్రభావం వల్ల ఈ పిల్లాడేం పుట్టలేదు పెరగాలేదు అంటే నువ్వు కాకపోతే భూమండలంలో ఇంకా కర్త లేడా ఈ సృష్టికి కర్తెవరో వాడే అందరికీ కర్త ఈ సృష్టికి కారణం వాడే అందరికీ కారణం ఈ సృష్టికి ఆధారం ఇవ్వడో వాడే అందరికి ఆధారం కానీ మానవుడిలో వచ్చిన చిక్కి ఏమిట ఇప్పుడు వచ్చిన బ్రహ్మాజన్య జ్ఞానం ఏమిట నేనే ఇంత అసలు అంతకుముందండి మాకు ఇల్లేదండి ఎన్ని ఇళ్ళో తిరుగుతూ ఉండేవాళ్ళం అద్దె ఇళ్లలో తిరిగి తిరిగి ఎన్ని కష్టాలు ఆ తర్వాత మెల్లగా డబ్బులన్నీ కోడేసి బోళ్ళు అప్పులు చేసి ఆ అప్పులన్నీ కష్టపడి తీర్చి ఈ మూడంతస్త్ర మేడ అంటాడు ఒక ముప్పై ఏళ్ళలో ఈయన సాధించింది అని వెనక్కి తిరిగి చూసి ఎవరైనా అడిగామనుకోండి ఏం చెప్తారు ముగ్గురు పిల్లల్ని పెంచానండి మూడంతస్తు మేడ కట్టానండి మహా అయితే మూడు మొక్కలు ఈ మాటలే చెప్తాడు అంతే ఇప్పుడు ఇవి ఏమిటి ప్రయోజనమయ్యా ఇదేమైనా ఆత్మజ్ఞానాన్ని పనికొచ్చిందా అంటే నీకు ఆత్మజ్ఞానంతో నాకేం పని అసలు నా పన్న నా తెలివితేటలు అన్ని దేని చుట్టూ తిరిగినాయి ఇప్పుడు ఎంతసేపు కూడా మూడంతస్తుల మేడ చుట్టు తిరిగినాయి ముగ్గురు పిల్లల్ని పెంచడం చుట్టు తిరిగినాయి మూడు ముక్కలు అవడం దగ్గర మాత్రమే తిరిగినాయి అంతే ఇప్పుడు అనేకంగా ఉన్నాడా ఏకంగా ఉన్నాడా ద్వయంగా ఉన్నాడా అద్వయంగా ఉన్నాడా అవిచారంగా ఉన్నాడా విచారంగా ఉన్నాడా అవికారంగా ఉన్నాడా వికారంగా ఉన్నాడా అవినాశిగా ఉన్నాడా అవినాశిగా ఉన్నాడా అనేటటువంటి మేలుకొలుపు లేదనమాట దీన్నేమన్నారు ఇప్పుడు ఆయన నువ్వు మామూలుగా చూస్తే జాగ్రత్త అవస్థలో మేలుకొని ఏదో అన్ని పనులు చేసుకుంటున్నట్టుగా కనబడుతున్నప్పటికీ నువ్వు కేవలము స్వరూప జ్ఞానం దృష్ట్యా చూస్తే నువ్వు నిద్రపోతున్న వాడి కిందే లెక్క నువ్వు నీకు నిజమైన మేలుకొలుపు రాలేదు ఇలాంటి వాళ్ళకి ప్రకృతి ఒక అవకాశం ఇస్తుంది అనమాట ఒక జర్క్ ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుంది అనమాట ఎక్కడో చోట ఏదో ఒక రూపంలో వస్తుంది ఆ స్పీడ్ బ్రేకర్ ఏమిటి అంటే గురువో ఈశ్వరుడు లేకపోతే సత్వగుణం అయితే గురువు కానీ ఈశ్వరుడు కానీ అదే రజవగుణం అనుకోండి ఏదో కష్టమో నష్టమో బాధో బా బోధో ఏదో జరుగుతుంది ఆ కష్ట నష్టాలు వచ్చినప్పుడు మేల్గొంటారు మీ కళ్ళ మీ కళ్ళ ముందు మానవ సంబంధాలన్నీ అనురక్తితో గదా ముడిపడి ఉన్నాయి ఈ మానవ సంబంధాలు ముక్కల అవుతాయి ఏదో ఒక కారణం చేత దానికి ఇది కారణం అని చెప్పక్కర్లేదు అక్కడ రజోగుణ ధర్మం అప్పటి వరకు మిమ్మల్ని మీరే సర్వస్వం అని మీరే ప్రపంచమని మీరే జీవితం అని ఆధారపడి ఉన్నాడు అనుకుని భ్రమింపజేసేటటువంటి వ్యక్తి హఠాత్తుగా దూరం అవుతాడు ఈ హఠాత్తుగా ఏం జరగలేదు నువ్వు హఠాత్తుగా అనుకుంటున్నావు అయ్యో రాత్రి నాతో మాట్లాడుతూనే ఉన్నాడండి నా నాతో రేపు రేపు శ్రీరామనవమి కార్యక్రమాలు పలానా వారి గుడిలో ఏం చెయ్యాలి వడపప్పు పెట్టాలా పానకం పెట్టాలా ప్రసాదం పెట్టాలా అని నాతో మాట్లాడుతూనే ఉన్నాడండి మాట్లాడుతూ మాట్లాడుతూ పోయాడండి ఇలాంటి సందర్భాలు మానవ జీవితంలో ఎన్నో కనబడుతుంటాయి మా అలాగే పోయి మరి అప్పటిదాకా బాగానే మాట్లాడుతూనే ఉంది మా నాన్నగారు మా మామగారు ఇద్దరు ఎదుర్కొంటూ కూర్చుని రామాలయంలో ఏం చేయాలి రేపు శ్రీరామనవమికి శ్రీరామ కళ్యాణం ఏం చేయాలని మాట్లాడుతున్నారు ఆ మాట్లాడుతూ మాట్లాడుతూ వెళ్ళిపోయి అయిపోయి శ్రీరామచింతన జరుగుతూ ఉంది వెళ్ళిపోయి ఇప్పుడు మరి దీన్ని హఠాత్ పరిణామంగా స్వీకరిద్దామా అలా ఇలా లోపల ఆల్రెడీ జీవుడికి తెలుసు వాడికి విజ్ఞానం ఉంది ఎప్పుడు శరీరం వదిలేయాలి తెలిసి చేస్తేనేమో జ్ఞానం ఇది గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే తెలిసి చేస్తే జ్ఞానం అదే హఠాత్తుగా నీకు తెలియకుండా నీ ప్రమేయం లేకుండా జరిగింది అనుకోండి అప్పుడు ఏదో జరిగిపోయింది అనుకుంటాడు అనమాట ఈ గుణధర్మ ప్రభావం చేత ఇట్లా ఉంటుంది అన్నమాట అదే సత్వగుణ ధర్మంలో ఉన్నాడు అనుకోండి అన్నీ తెలిసే చేస్తాడు గుణాతీతంలో ఉన్నాడు అనుకోండి అసలు తెలియకుండా చేసే ప్రసక్తే లేదు నిద్ర కూడా తెలిసే పోతాడు తెలియక నిద్రపోవడం అనేది గుణాతీతుడికి ఏం అసలు ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ కూడా నిద్రలో ఏమయ్యావురా బాబంటే నాకు తెలియదు అంటాడు గుణాతీతుడు ఏమనడు గుణాతీతుడు వాడికి వాడికి తెలుసు వాడి స్వరూపజ్ఞానం వాడికి అలాగే ఉంది వాడు అక్కడ ఎరుకలో మెలుకనే ఉంటాడు ఆ నిద్రలో ఏమేమి వచ్చినాయి ఏమేం పోయినాయి ఏం మార్పులైనవి ఏం చేర్పులైనవి ఏమీ మారలేదనే సత్యం కూడా వాడికి తెలుసు ఇది అతీత దృష్టి అందువల్ల కదిలే వాటి మీద దృష్టి మాత్రమే కలిగినటువంటి వాడు సూర్య సూర్యుడు ఆధారంగా ఆదిత్యుడు ఆధారంగా సృష్టి అంతా జరుగుతూ ఉంటే తన చేతనే ఈ ప్రపంచం ఉంది నేను లేకపోతే ప్రపంచం ఎక్కడ ఉందండి అసలు నేను లేకపోతే సృష్టి ఎక్కడ ఉందండి నేను లేకపోతే అసలు ఈ సంసారం ఎక్కడ ఉందండి నేను లేకపోతే వీళ్ళందరూ ఎలా తయారవుతారండి ఈ పదిహేను మంది పిల్లల్ని నేనే పెంచి పెద్ద చేసి మహానుభావులు అయ్యేట్టుగా చేసి